సంకీర్తన నాలుగు వందల తొంభై ఆరు గాను కాననివాడాగాను పొనిగి ఒరులకైతే బోధించే నేను దరణి కర్మము కొంత తగిన జ్ఞానము కొంత సరికి సరే కాని నిశ్చయము లేదు ఒరిమే ఎంచిచూచితే ఒకటివాడా కాను సరవి తెలియకేమో చదివేమునేము ఈతల నిఘము కొంత ఇంతలో పరము కొంత చేతులు రెండు సాచే చిక్కుట లేదు ఈ తెరవులో ఒకటి ఏరుపరుచుకోలేను కాతరాన కథలెల్లా కరచితి నేను దైవికమొకొంత తగు మానషము కొంత చేవలు చిగురువులే చేసేను ఈవల శ్రీవేంకటేశుడిది చూచి నన్ను కాచే భావించలేక ఇన్నాళ్లు భ్రమసి